సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై ఆరుకించి కరుణతో కొండతనకు గద్దెగా కోరి కూచుండినదే నిండు రాజసమున మానిసిమె గండు మీరి కండలు చెక్కు నూర్పు నిండించి నాకసము మానిసిమెకము కరములు వేయింట గైకుని ఆయుధములు నిరతి జలిపించి మానిసిమెకము సురలను అసురులను చూచి చూచి మిర్చిమిర్చి నెరపీని నవ్వులు మానిసిమెకము కిచి తొడమీద నిందిర తో మేళ మాడి నిబు కగిటను మానసి మెకము అక్కడ శ్రీ వెంకటాద్రి అహోబలమునందు నిక్కుని మమ్మేను మానసి